దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి దేవుడు ఉదయకాల సమయం నుంచి కాచి కాపాడి ఆయన కృపలు భద్రపరుచుకొని మనలను సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క ఆరాధనలో మరి సమకూర్చినందుకు ఆయన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక మరి ప్రార్థన ద్వారా యొక్క స్కైపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం ప్రైజ్ లర్ స్వప్న సిస్టర్ ప్రైజ్ లర్ సిస్టర్ ప్రభా మరి నాన్న ప్రభా మీ స్వరం వింటాను దేవా ప్రభా తండ్రి ప్రభా మాతో మాట్లాడింది దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తల్లి మరి వచ్చిన వందలని కూడా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభావ దేవా మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడుతూ పోషిస్తూ ప్రభుత్వం సచివాలి చదివించుకున్నాం తల్లి వందనాలు చదిస్తున్నా పర్వతాన్ని మా బలని తీసాడు వాక్యం చేత మాట్లాడడం బలపరిచిన ప్రభావం ఎంతో ప్రభావం ఆశీర్వంతో వచ్చిన ప్రభావతాన్ని వాక్యం విన్నట్టు తండ్రి ప్రభా దేవాతని ప్రభావం దినాల్లో మేము భయంకరమైన దినాల్లో ప్రభావిత వాక్యం మాకు ఎంతో అవసరం తండ్రి ప్రభావ మమ్మల్ని ఓజారుస్తుంది మీ వాక్యం బలపరుస్తుంది అయ్యా తండ్రి అయ్యా తండ్రి అందుకు మీ సం తండ్రి ప్రభా మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మాతో మాట్లాడి బలపరచం తండ్రి శక్తితో నింపండి ప్రభావం దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా అయ్యా ప్రభ మరి వచ్చిన ప్రతి వారితో కూడా బాబా మాట్లాడండి దేవాప్రభ రాణి వారితో మాట్లాడి నడిపించండి దేవాప్రభ దేవ మరి మాకు సమయం ఇచ్చినందుకు వందనాల ప్రభా తింత మంచి ప్రభావ తని ఐక్యత మాకు వందనాలు తెలియకుంటాం తల్లి ప్రభా దేవ ఐక్యత కలిగి ఎంతో శ్రేష్టం తల్లి ఎంతో మేలు దేవ ప్రభా మరి ఆత్మ కలిగించిన ఐక్యతల ప్రభావం పాల్గొనం సిద్ధపరచుకెళ్ళి తల్లి ప్రభా ఇస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ఫైజిరాల్ మరొక పాట పాడుకుందాం దేవీ నామానికి మహిమ కలిగిలాగిన నేనే వాడుతున్నా నీ దేహమును నమ్మబోకు మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ శాశ్వతము కాదు సుమా దుసుమా శాశ్వతముకాదుసుమా చావు న కులానౌనుగా మత్యమైనది క్షయమై నది మరల భూమికి చేరిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒటి బొమ్మ మాటి బొమ్మా నీ దేహమును నమ్మబోకు మట్టి బొమ్మ ఒట్టి బొమ్మా ఒట్టి బొమ్మ వాటి బొమ్మా నీటి బుడగ వంటిది బుడగ వంటిది గడ్డిపోను బోలియున్నది వాడిపోయి రాలు నిడు తెలియరాదు నిజమిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మ నీ దేహమును నమ్మబోకో టి ఒటి క్రమ కోద మత్సరములకు క్రమ కోద మత్సరములకు నీలమునిేహము క్రమ కోద మత్సరములకు నిలయము దేహము మేలు మరచి కీడు చేయ సహజ గుణముదీనిది మేలు మరచి కీడు చేయ మట్టి బొమ్మ బొమ్మ వట్టి బొమ్మ నీవు నీ సొత్తు కాదు నీవు నీ సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీవు సొత్తు కాదు విలువ కొనబడి ఉన్నావుగా నిదేహముతోని మహిమ పరచుమునిత్యము నిదేహముతోని మహిమ పరచుమునిత్యము ఏసే మార్గము ఏసే సాత్యం ఏ సా నిత్యం మార్గం ఏసే జీవం ఏసే సాత్యం ఏసే నిత్యం నిదేహమును నం మబోకు వటిబం మోటిబొం వటిబం మట్టిబొం శాశ్వతముకా సాది మరల భూమికి చేరిది ప్రైజ్లాడు అందరికి వందనాలు అన్నా ప్రైజ్లాడన్న చంద్రశేఖర్ అన్న ప్రైజ్లాడు కదా అన్నా మీరు వాక్యం తీసుకుందామా పరిశుద్ధుడు తండ్రి సర్వణతడుగా మా దేవ మీకు సమస్త ఘనత మహిమ ప్రాం నైనా ఉదయం నుంచి ఇంత మాలిగాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేస్తున్నది మీకు వదనాలు ముఖ్యంగా అయినా ఈ సాయంత్రం సమయంలో ఎవరిని తోసిపుచ్చారనేసి వాగ్దానం ఇది నాయన కాబట్టి కనుకరించండి మమ్మల్ని సంపూర్ణంగా స్వీకరించమని రాస్తున్నాం నాజీలు చేయబడ్డ జీవితంగా వచ్చిన ప్రభావ మీకు పరిశుభాత్మ నడిపిన అందరికి అనుగ్రహించమను పరుషుద్ధం లేకుండా ఎవరునో మిమ్మల్ని చూడడానికి వాక్యం చదివిస్తుంది ఆవు ప్రభు పరుశుద్ధంగా లేకుంటే ప్రభు మేము తను మీ స్వరం కూడా వినలేదు ప్రభు పరిశుద్ధంగా జీవించలేని స్థితిలో ప్రభు మీ యొక్క ఆత్మ కూడా మా నడిపించలేదు ఆయన కాబట్టినైనా మాకు పరుశుద్ధాత్మ సహాయం చాలా అవసరం తండ్రి ఈ కాలంలో మేము ఎంతో భయంకరమైన ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది ఎక్కడ చూసినా ప్రభు కరువులు భూకంపాలు ఎక్కడికి కానీ ఎప్పుడో మీరు మొత్తం మాట్లాడారు మమ్మల్ని కానీ ప్రభు దేని విషయాలు కూడా మీరు త్వరపడకండి భయపడకండి అని మీరు హెచ్చరించినారు అయినా కాబట్టినైనా అంత వెంటనే రాదన్నారు ఇవన్నీ వేదనలకు ప్రారంభమన్నారు కన కాబట్టినైనా మాకు అదంతా వేదనలు నొట్టే కానీ ప్రభు మీ అందుకు మాకు శాతం మీ అందరూ సమాధానం తండ్రి ఈ లోకంలో ఎవ్వరి ద్వారా లేదు ప్రభు ప్రతి ఒక్కరి చివరికి మోసంగానేలాగానే బయటికి బయటకు వచ్చిరండి ఆయన కాబట్టి మనుషులను ఆశ్రయించకంటే యహోవని ఆశ్రయించడం వీళ్ళని వాగ్దానం మీద ప్రావుగా వాగ్దానం మీద మేము ఆదరపడుతున్నాం తండ్రి మీరే మాకు ఆదరణ మీరే మాకు శరీర ప్రవ మా యొక్క ఆశ్రయం గురంగ మీరే తండ్రి కాబట్టి మీ సరిగ్గా తండ్రి మమ్మల్ని బలపరచడి స్థిరపరచండి ఈ యొక్క మహాశ కాలంలో ఏ రీతిగా మీ సాక్షులు ఉండాలా పొద్దున మీకు అదే ఏ రీతిగా మేము తండ్రి మీ యొక్క పంచుకోవాలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అయినా ఈ మనమారు నిలబెట్టుకొని ఈ యొక్క ఆనందంలో పాల్గొన్న వారి అందరినీ ఆశ్రయించండి సంపూర్ణమైన ఆరోగ్యంతో అదేవిధంగా ఆర్థికంగా మెరుగుపరచండి అప్పులను అన్నిటినీ శరీరాన్ని స్వస్థపరిచిందైనా మరి జీవితాల విశేషమైన అద్భుతాలు కలిగించామని ఏసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాం ఈరోజు మనము నాజీలు చేపట్ట జీవితానికి సంబంధించినవి మరికొన్ని విషయాలు నిశపడుతున్నాక ఐదవ దశకి మనం చేసినాం నాజీలు చేపట్ట జీవితానికి లేక ప్రభుత్వం ప్రత్యేకింపబడి పరిశుద్ధంగా జీవించడం ముఖ్యంగా నాజీలు జీవితం ఏంటంటే ఇంగ్లీష్ లో కాన్సెక్రేషన్ అంట నాజరీన్ నాజరీన్ ఓ అంట అంటే నజరీని శపద లేక నాజీ శపదం నాజీలు చేపడ్డ జీవితాన్ని శపథంలాగా తీసుకోవడం అట్లా దాని మనం సామాన్య భాష వాడుక భాషలో మటుకు పవిత్రమైన జీవితం లేక పరిశుద్ధమైన జీవితం జీవించడం ప్రత్యేక అంటే అర్థం కాబట్టి నాజీలు చేపడ్డ జీవితమే కానీ పౌరులు మనకు అనేక పని అనే విషయాలను క్రైస్తవ జీవితం ఏదీ ఉంటుందంటే అంచలంచలుగా ఎదగాడం అర్థం వంటిది కానీ నిజ స్వరూపం మనకి క్రీస్తులో ఉంటుంది ఆయన వాకుల్లో ఉంటుంది ఆయన చెప్పిన ప్రతి మాటలో ఉంటుంది మరి కాబట్టి ప్రాథమిక కాలంలో మనం చూస్తాం ఇస్రోల్ బానిసర్లాగా మానిసత్వము పాపానికి సాదృష్టం మనకు అందరికీ తెలుసు కానీ ఓష వంటి ప్రవర్త వారిని మానిసత్వంలో నుంచి బయటికి తీసుకున్న ప్రభుత్వ సాయకుడు అక్కడ మనం చూస్తాం కాబట్టి మానిసత్వం పాపపు జీవితాన్ని నుంచి బయటికి రావడం అనేది మనం చూస్తాను అది మొదటి దశ కాబట్టి నా జీవించేటువంటి జీవితంలో బానిసత్వము నుంచి బయటికి రావాలా దాని తర్వాత ఎర్ర సముద్రము దాటాలా ఉపమన రీతిగా పాప్దేశ్వ పొందడం పొందడం ఎర్ర సముద్రము దాటినాక యోర్ధన నది దాటాలా అది పరశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం కానీ ఇవన్నీ మనకి పాత నిబంధన విధానాలన్నట్టు కాబట్టి బాణిసత్వం విడిచిపెట్టాలా స్వతంత్రులుగా కావాలా అంటే రక్షణ పొందాలా దాని తర్వాత ఎర ఆ యొక్క ఎరా సముద్రము దాటాలా అంటే బాప్తిజం పండుకోవాలి నీటి బాప్తిజమము దాని తర్వాత నది దాటాలా పశుధాత్మ అభిషేకానికి సాదృశ్యము దాని తర్వాతనే కాలు తెల్లు ప్రవహించి దేశంలో అడుగు పెట్టాలా అది యుద్ధానికి సాదృశ్యం కాబట్టి సున్యాసంగా ఇవాళ పొందుకోలేదు ఏది అని పోరాటంతోనే కూడా ఇది క్రైస్తవ జీవితం అంత పోరాటం అందుకే యాకో గుని ఎందుకు ఇక మీదట నీ పేరు ఇస్రాయల్ అనబడు ఎందుకంటే ఇస్రాయల్ అంటే పెనుగు అని అర్థం పెనుగులాట అంటే ఇంగ్లీష్ లో రెస్లింగ్ అంటాం లేక కుస్తస్తి అంటాం మనం తెలంగాణ స్టైల్ చెప్పాలంటే కుస్తీ పడడం అన్నట్టు జీవితం అంతా కుస్తీనే మనకి అంటే కుస్తీలో ఎట్లా ఉంటుంది అంటే ఎవరికి హాని చేయం కానీ తప్పించుకుంటా కుస్తీకి అదే నిదర్శనం అదే నువ్వు పోరాడ కొట్లాడడం అంటే కొట్టడం చంపడం ఇవన్నీ జరుగుతావు అంటే కానీ రెస్లింగ్ అంటే ఇక కుస్తీలు ఏం జరుగుతుందంటే నువ్వు పెడుగులాడుతూనే ఉంటావా కానీ నీ మీదికి ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుకోవడం ఈరోజు క్రైస్తవ జీవితంలో అది లేదు పాముల వల్లే వివేంపులై ఉండేది పౌరముల వల్లే నిష్కలంకులై ఉండడని ఎందుకు హెచ్చరించడు దేవుడు తప్పించుకోవాలా ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అన్నాడు తర్వాత ఏమన్నాడు పరుషుధ స్థలంలో అపవిత్రమైన వస్తువు నిలిచినప్పుడు నాణ్యుల ప్రవచనం అది చదువాడు గ్రహించుగాక యూగాలోని కొండలకు పారిపోవాలి నువ్వు అంటే తప్పించుకోవాలా పారిపోవాలని మనము తప్పించుకోవాలా కాబట్టి ఎట్లా తప్పించుకోవాలి మార్గాలు విధనాలు నేర్తా ఉన్నాడు కాబట్టి ఆ విధానాల ప్రకారంగా మనము అనుసరిస్తేనే కానీ తప్పించుకోలేదు ప్రభువు ప్రభుత్వం ఎందుకు ధిక్కరించిన చేతికి ప్రార్థన ప్రభు ప్రార్థన ఎన్నిసార్లు మనం చేస్తాము ఎందుకే ఒకటి దుఃఖకరం అనిపిస్తుంది ఏంటంటే ఇది ప్రార్థించినా ఎందుకు పొందలేని విజయం ఉదాహరణకి మన శోధనెత్తక దుష్టుండి తప్పించు అని నా ప్రార్థన చేయమన్నా లేదా అది ఆత్మలో ఎందుకు మనం ప్రార్థన చేయము ప్రభు ఇదే నన్ను దుష్టి నుండి అని ఎందుకు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన గొప్ప జన సమూహానికి సాదృష్టం మనం ఇన్నిసార్లు గెలిచిన గతంలో కొన్ని వారు నేను బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నాను కీర్తల గ్రంథము ఇరవై మూడవ అధ్యయము చిన్నప్పుడు మనం సండే స్కూల్లో నేర్చుకుంది కదా యహోవా నా కాపరి నాకు లేమి కలుగు పాట కూడా పాడతాం ఏహోవాపరి నాకు గల చోట్ల మచ్చికతో నడుపు కాబట్టి ఎటువంటి ఆపదొచ్చిన పగవాని ఎదుట ఇవన్నీ మనం వాచనాలు చూస్తూ అక్కడ కీర్తల గ్రంథము నూట అధ్యాయము అయితే అక్కడ శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ తప్పిస్తా ఉంటాడు అపాయాంలో రానికుండా కాపాడుతూ ఉంటాడు పగవారు ఏదైతే నాకు భోజనం సిద్ధపరుస్తాడు ఇవన్నీ వాగ్నాలు అక్కడ ఆ ఇరవై అధ్యాయం అంతా గోప జన సమూహము ప్రార్థన కానీ ఇరవై అధ్యాయము లక్షా నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ ఎందుకంటే ఇరవై నాలుగవ అధ్యాయం తెలుసా ఆయన పరిశుద్ధ పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు నీ మధ్యన ఒక పాట రాసిన దాని మీద యహో ఓ పర్వతము ఎక్కగలవాడు ఎవరు అని నీతిమంతులే పరిశుద్ధులే హృదయ శుద్ధి గలవారే ఎక్కగలరు కాబట్టి అవి అంచనంచనగా ఎదిగే దశలు అన్నట్టు తయారు కావాలా పరిశుద్ధంగా తయారు కావాలా నీ హృదయం పరిశుద్ధంగా తయారు కావాలా నీ చేతులలో అపవిత్రత ఉండద్దు అంటే రక్షణ పొందినాక నీతిమంతంగా తయారు చేయబడుతున్నావు ఎవరు తయారు చేస్తున్నారు ఏ స్టోవే దాని తర్వాత పరిశుద్ధంగా నీ హృదయం శుద్ధీకరించబడల్లా వాక్యం చేతనే ఎందుకంటే అది బలిపీఠం దేవుడు నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు నీ హృదయంలో దాని తర్వాత నీ చేతులు అంటే దాని తర్వాత రక్షిపబడి పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని బలి పశువుల బలి అర్పించబడ్డాక నువ్వు ఈ లోకాతీతంగా జీవించద్దు అది పరిశుద్ధమైన ఆస్థానం పవిత్రమైన హస్తాలన్నట్టు ఆ హస్తాలతోనే కదా అన్ని తప్పిదములు చేస్తూ ఉంటాం మనం మోసం చేస్తూ ఉంటాము కాబట్టి ఇంత ఇంత చిటికేడంతా లేక కావగించడంత అపవిత్రత ఉన్నా నువ్వు పర్వతం ఎక్కలేవు అందుకే యోహో పర్శుత పర్వతాన్ని ఎవరు ఎక్కగలరు అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను నాజ్యులు చేయబడి అంతవరకు సహించిన ప్రతి భక్తుడు పాత నిబంధన పుస్తకాలలో చూస్తాము ప్రతి భక్తుడు ఒక ఇద్దరు తప్ప ప్రతి భక్తుడు దేవా నాకు ఎందుకు ఇస్తామా అన్నవాళ్లే తర్వాత నేను చనిపోతే బాగుంటుంది ప్రభు అన్న వాళ్లే ఏలి అనలేదా అన్నాడు కదా అప్సలం జంపినప్పుడు నేను కూడా చనిపోయి నా కుమారు గారికి వెళ్తా అన్నాడు ఆ రీతిగా తన ఆయుష్ తగ్గించుకుంటుంది నన్ను చేసిన ఒక్క పాపం వాళ్ళు నా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది కాబట్టి నాజీలు చేయబడిన జీవితం ఎట్లుంటది అంటే దేవుడు క్షమిస్తాడు కానీ పరిణామం అనుభవించక తప్పదు నువ్వు పాపానికి అందుకే చివరి దశకి మనం మన చివరి దశ ఎట్లా ఉంటది నాజీలు చేయబడ్డ జీవితం కూడా అంచలంచలుగా ఎదిగే జీవితమే కొన్ని సత్యాలు చెప్తే వాటిని ఎంత విలువ మనుషులు ఎందుకంటే ఈ యొక్క వాక్యం పట్ల అంత ఆసక్తి తపన ఎంత కనిపించదు ఎందుకంటే వాళ్ళు అందరు గొప్ప చిన్న కొట్టుకొని పోతా ఉంటారు కానీ లక్ష మందిలోకి రావాలంటే అంత యాసం అది మార్గం అందరూ సులభంగా అన్ని అన్ని సులభంగా సంపాదించుకోవాలి రెడీ టు ఈట్ అంటాము రెడీ టు వేర్ అంటాం రెడీ మేడ్ గార్మెంట్స్ అంటాం అంత రెడీ రెడీ రెడీ ఎవరికి తయారు చేసుకోవాలా కష్టపడాల వండుకోవాలని లేదు రెడీ టు ఈ అంతే ఫోన్ చేసుకోవాలా ఇంటికి తెప్పించుకొని తినాలా అంటే ఆరాం జీవితం అంటాం ఆ ఆరాం జీవితం అంటే సుఖమైన జీవితం ఏషాను జీవితం అంటాం ఆత్మీయ సిద్ధిగా కానీ రాజీరు చేపడ్డ జీవితం అంటే ఈ లోకం నుండి ప్రత్యేకింపబడిన జీవితము నువ్వు బహు కష్టాలు అనుభవించాల్సి వస్తుంటుంది ఎందుకంటే మొదటి దశ రక్షణ అనుభవం నాజలి చేపట్టే జీవితం ప్రతీకింపడ్డ జీవితం మొదటి దశ సిలువకి సాదృశ్యం లేక రక్షణ అనుభవానికి సాదృశ్యం ప్రతి రోజు ఉదయం లేచినప్పుడు సిలువని ధ్యానించాలా సిలువ దగ్గర నిలబడవడానికి సిలువ చెంత చెరిన పాట పడతావు సిలువ చాటున నన్ను కాపాడుకో ప్రభు అని ప్రార్థన దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు నా ప్రభువు నా కొరకు నా ప్రాణాన్నిగా పెట్టి నన్ను కొనుక్కున్నాడు నేను నా సొత్తు కాదు నేను ఆయన బానిస కాబట్టి మొదటి దశ రక్షణ అనుభవం సిలువని సూచిస్తుంది రెండవ దశ రక్షింపబడ్డవాడు ఎట్లా ఉంటాడు అంటే పెనుగులాట అదే సెల్ఫ్ అంట లేక స్వీయ జీవితం ఈ స్వీయ జీవితంలో ఏమవుతుందంటే పాత నియమాలు పాపపు నియమాలు బలవంతం చేస్తా ఉంటే తిరిగి పో బయటికి తిరిగి వెనకలు వెళ్ళిపో పంతి తిరిగి బురదలకు వెళ్ళినట్లు కుక్క తన వాంతికి తట్టు తిరిగినట్లు అని చెప్తారు కదా పావులు ఇవతి నష్టపత్రికలో అట్లా స్వీయ జీవితము బహు కష్టతరమైంది కొత్తగా రక్షణ అనుమానికి ఈ శ్రమ ఈ యొక్క పెనుగులాట ఉంటది అన్నట్టు ఆత్మకి విరోధం అన్నట్టు నీ నీ శత్రువు ఎన్నిసార్లు వాక్యం చూపించే అందుకు మళ్ళీ నీ శత్రువుని ఎందుకు నువ్వు పోషిస్తావు ఎందుకు వాడిని అలంకరిస్తావు అంటే నువ్వు విగ్రహాలు అంది ఉండవే కదా బాడీ బిల్డర్స్ నుంచి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను బాడీ ఎందుకు బిల్డ్ చేసుకుంటారు అది వాడికి విగ్రహం దాన్ని పోషించుకోవడం అద్దాల ముందు ఎందుకు అందంగా తయారంగులు పూసుకుంటా పౌడర్లు పూసుకుంటా ఎందుకు బాగా అంతసేపు వాళ్ళ అద్దాల ముందు అలంకరించుకుంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితమే వారికి విగ్రహం ఇవన్నీ కష్టం మనం చెప్పడం కానీ చెప్పకపోతే నేను దానికి ఉత్తరం అదే కదా వాళ్ళు నాకు బయలుపరచబడ్డప్పుడు నేను చెప్పాల్సిందే ఆ కొంచెం ప్రేమతో ప్రయత్నిస్తాను చెప్పని కానీ కొన్నిసార్లు కాదు ఎందుకంటే ఆ నిలివెచ్చిన జీవితాన్ని ఏర్పరచుకున్నారు దురదృష్టకులు ఈ కాలంలో లేక ఈ చవిత విని ఆ చెవితో విడిచిపెట్టి నెక్స్ట్ అవతలకి వెళ్ళిపోయే జీవితం అంటాడు రాహు అర్థం చూసుకొని అవతలకి వెళ్ళిపోయే జీవితం అంటే ఆదివారం వాక్యం వినాలా పన్నెండు గంటల తర్వాత మళ్ళీ యథావిధిగా జీవించాలా ఆదివారం మళ్ళీ శనివారం కూడా కాదు ఆదివారం మధ్యాహ్నం తర్వాతనే మళ్ళా యథావిధి జీవితం బొహుగా పెనుగులాటరాతరంతా ఎట్లా పెరుగులాడింది ఆయన మనం కూడా ఈ రెండవ దశలో పెనుగులాడుతూనే ఉంటాం కాబట్టి మీరు తీర్మానించుకోండి నేను ఒక నేర్చుకున్నాను లైఫ్లో కొందరికి దీర్ఘకాలం ఉంటది పెరుగులాట కొందరికి మరి కొంతకాలంగా పెరుగులాట కొందరికి రక్షింపబడ్డ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది పెరుగులాట దాని తర్వాత యాదవిధైపోతుంది మరి కొందరికి మటుకు జీవితం అంతా ఉంటుంది కాబట్టి నాజీలో చేపడ్డ జీవితము పెరుగులాటకి సాదృశ్యం రెండవ దశలో లేక స్వీయ జీవితము శరీర జీవితము ఆత్మ జీవితానికి వైరం శత్రుత్వం అన్నట్టు అందుకు నీ శరీరం ఒక దిక్కు చెప్తుంటే నీ ఆత్మ ఇంకొక దిక్కు చెప్తుంట అది ఆత్మ సిద్ధము కానీ శరీరం సిద్ధం కాదంటాడు పౌరుడు అదే పెరుగులాటకు సంబంధించిన జీవితం కానీ ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని ఛేదించుకుంటావో అందుకే మనం అనేక రోజు చెప్తా ఉంటాం ఆ కొత్తగా మాపసం వారికి అందరికి ఏమని చెప్తామంటే ఉపవాసం నేర్చుకోండి బహు సునాయాసం అన్నట్టు ఈ దశల నుంచి బయటికి రావడం ఉపాసం ఉండడం నేర్చుకోవాలని వారానికి ఒక పూట అలవాటు అయినంత వరకు అలవాటు అయినాక రెండు పూటలు అలవాటు ఫుల్ డే ఒక రోజు మరి కొన్ని సంవత్సరాలకి కొన్ని కాలానికి నువ్వు రెండు రోజులు కూడా ఉండగలవు మూడు రోజులు కూడా ఉపాసం కొంతమంది మటుకు వారం అంతా ఉపాసం ఉంటావు అలవాటు సాధన చేయబడుతుంది కాబట్టి ఎప్పుడైతే నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైతే ఈ శరీరాన్ని నువ్వు ఉపవాస జీవితానికి అలవాటు చేస్తావో నీ అంతరంగ పురుషుడు బహుగా బలపడతా ఉంటాడు అప్పుడు ఏమవుతుందంటే ఒక దిక్కు నువ్వు శుద్ధీకరింపబడ్డ జీవితము నాజులు చేయబడ్డ జీవితము కట్టేకింపబడి పరిశుద్ధంగా ఆయన జీవించే జీవితము ఇంకొక దిక్కు నీ బాహ్య పురుషుడి బలనీయ అంతరంగ పురుషుడు బలం కావడం వల్ల ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ తరచుగా నీతో నివసించడానికి ఆశపడతాడు ఎప్పుడైతే నువ్వు శర్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావో వర్షదాత్మడు రాడు నీ దగ్గరికి ఎందుకంటే ఆయనకి శరణం అంటే వినోదం ఈ శరణము పాపపు నియమం నిధులు ఆదాం కాలం నుంచి మరి ఇంకో చేసిన పాపము నియమము పాపపు నియమము నీ శరణ ఉంది ఇంకా అయితే ఆ పాపము నువ్వు పాపము అనే అదొక అదొక జీవి అదొక ఆత్మ పాపం ఆత్మ ఎందుకంటే నేను ఎన్నిసార్లు నీకు జీపించిన పాపమైనది ఒక ఆత్మ కోపం అనేది ఆత్మ అసహ్యమైనది ఒక ఆత్మ ఈర్ష్య ఆత్మ ఇవన్నీ ఆత్మలు మనం మానవ శరీరం మానవ హృదయంలో ఎన్ని లక్షల ఆత్మల కూర్చుంటే అవకాశం ఇస్తే దేవుడు పరిశుద్ధమైన ఆ జీవులను క్రియేట్ చేశాడు మనకు ప్రేమ ఆత్మ దయా ఆత్మ ఇవన్నీ ఆత్మలు సమాధానము అనేది ఒక ఆత్మ దీర్ఘ శాంతము అనేది ఒక ఆత్మ కాబట్టి ఇవన్నీ పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు ఎవరైతేగా చెప్పాలంటే అందుకు ఈ యొక్క స్వీయ జీవితం నుంచి ఎప్పుడైతే నువ్వు వస్తావో నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు రెడీ ఉన్నట్లే కాబట్టి ఇంకో విషయం పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే ఏం జరుపు చెప్పాలన్నా ఎంత డేంజరస్ పరశుధాత్మ అభిషేకం లేకపోతే ఏసుక్రీస్తు నామము పని చెయ్యదు అది ఆయన నామానికి మహిమ రావాలంటే పరశుధాత్మ అభిషేకం ఉండాలని ఎప్పుడు చెప్పం కదా ఎప్పుడు ధ్యానించగలిదిగా ఆయన నామము వలన దయ్యములు గజగజ మరుగుతాయి ఎప్పుడో తెలుసా నీలో పరశుధాత్మ ఉంటేనే పరశుధాత్మ ఉంటేనే ఏసు క్రీస్తు అన్న నామము యాక్టివేట్ అయిపోతుంది ఒక న్యూక్లియర్ బాంబు లాగా అది పోయి బద్దలయ్యి ఆ నామము దుష్టశక్తులన్నిటి పారగొడ పారగలుతుంది కానీ పరశుదాత్మ అభిషేకం లేకుండా నువ్వు ఎంత పెద్దగా అరిచినా ఏసునామన బిలు బయటికి రా అంటే అది రాదు ఎవరు రా అంటే శ్రీవయ్య కుమార్ల ఉపమానం అది అలా లేదు పరశుధాత్మ ఏసుక్రీస్తు నామ వాడి క్లీనిస్ట్ కాబట్టి సైతానుడు ఎప్పుడు భయపడతాడు కలిసా నీలో పరశుదాత్మ ఉంటేనే అందుకే చాలా మందికి పరశుదాత్మ అభిషేకం రాదు ఎందుకు వాడు ఆటంకం కల్పిస్తా ఉన్నాడు నీ స్వీయ జీవితంలో నీకు అదొక పెద్ద అడ్డుగా ఉంటుంది అన్నట్టు బట్టలాగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఛేదించుకొని నీ శర్రాన్ని మూడవ దశకు వస్తావో నువ్వు రెడీగా అభిషేకం కోరు అదే త్యాగపూరితమైన జీవితం మూడవ దశ త్యాగం అంటే సాక్రిఫైస్ అంటే బలి లేక బలి అర్పణ అంటాం బలి అర్పణ జీవితం దినదినం బతకదే పడ్డ గొర్రెల్ల జీవితం అనేది మూడవ దశ అంటే ప్రత్యేకం కోట వారు ప్రతిరోజు ఈ లోకం దృష్టిలో కానీ ప్రభువు నందు జీవిస్తూ ఉంటారు అన్నట్టు అందుకు రెడీగా ఉంటావు కాబట్టి త్యాగపూరితమైన జీవితము తెల్ల జెండాకి సాదృశ్యం ఏ రీతిగా అయితే స్వీయ జీవితము పెరుగులాటకి రెస్లింగ్ కి సాదృశ్యము ఏ రీతిగా రక్షణ అనుభవము సిలువకి సాదృశ్యము అదే రీతిగా త్యాగము అనేది సిలు తెల్లని జెండాకి సాదృశ్యం వైట్ ఫ్లాగ్ అంటే ఇంగ్లీష్ అదే రీతిగా ఆ జీవితం తర్వాత నాలుగవ దశ సేవకుడు లేక జీవితం పోయిన వారు మీరు చూపిస్తున్న సేవకుడికి దాసుడికి తేడా ఏదనేది నాలుగవ దశలో నువ్వు ఒక పని వాణి వాళ్ళే ఉండాలా ఆ ఏ పని చెప్పినా చేసేటట్లు ఉండాలా ఇది మొగుగా విధేయత కూడింది నేను కొంతసేపట్లు ఇవన్నీ వాక్యాలు నీకు చూపిస్తాను మరిసారి ఈ నాలుగవ దశలో చాలా మందికి అహం అడ్డుస్తా ఉంటాయి ఎందుకంటే శరీర నియమంలు సంపూర్ణంగా వాళ్ళు అగ్నికి అర్పించలేదు అవి ఆహుతి కావాలా అందుకు పరిశుద్ధాత్మడు నీ ఏం జరుగుతుందంటే ఈ శరీర నియమంలన్నీ కాలిపోతా ఉంటాయి ఆకునికి దాని ముందు ఏం నిలబడలేదు అవి కాలిపోయినాక ఎండిపోయినాక మళ్ళా దాన్ని జీవింపజేసుకుంటావుంటావు నువ్వు ఈ లోకాకి తగ్గ జీవించి ఎవడన్నా ఏమన్న మాట అంటే అని అంటావు ఎందుకు నువ్వు ఇంకా చావలేదన్నట్టు నువ్వు ఇంకా సాక్రిఫైస్ త్యాగం చేసుకోలేదన్నట్టు మూడవ దశ నుంచి నువ్వు ఇంకా బయటికి రాలేదన్నట్టు ఈ రోజు సేవకులకు బలైనది తెలుసా త్యాగం లేదు పెరుగులాంటి నుంచి వచ్చి ఉంటారేమో బయటికి కానీ త్యాగపూర్త జీవితం లేదు వాళ్ళు ఏమీ కూడా త్యాగం చేయరు అందువల్ల బిజినెస్ లేక ఉద్యోగం లాగా తీసుకున్నారు కానీ కాబట్టి తప్పలేదు పనివాడు జీతానికి పాత్రలు కదా కాబట్టి ఈ పనివాడు ఏ రీతి ఉండాలా ఎప్పుడు పరిచారకం లాగా ఉండాలా ఎట్లుండాలా ఒక గిన్నె తీసుకోవాలి నీళ్ళ గిన్నె దాని తర్వాత ఒక టవర్ పెట్టుకోవాలి భుజం మీద అది పనివాడి సూచన అదొక చిహ్నం ఒక బేసింగ్ చేతితో పట్టుకొని ఇంకో చేతితో టవల్ పట్టుకోవాలా అంటే ఎవరు వచ్చినా గానీ వారి కాళ్ళు అడిగి వారికి టవల్ ఇవ్వాలా అంత టవల్ తో కాళ్ళు ఆశ్చర్యం కదా కాబట్టి సేవపిలి దశ లేక దశ వరకు నువ్వు వచ్చిన వారు మీకు ప్రశ్న ఇచ్చిన ఈ రోజు ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి బిడ్డగా జీవిస్తూ ఏ దశలో ఉన్నావో ఎప్పుడన్నా నువ్వు గ్రహించగలిగినావా ఒక పేపర్ పెన్ను తీసుకొని రాసుకోవాలా రికార్డింగ్స్ పాత రికార్డింగ్స్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని మొబైల్ ఫోన్లో కాపీ చేసుకోండి కాపీ చేసుకొని చెవుకి పెట్టుకొని ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ నేర్చుకున్నట్లు నేర్చుకోవాలంటే ఇవన్నీ రాసుకోని పాయింట్స్ అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ దశలో ఉన్నావో ఈరోజు వరకు ఎన్ని సంవత్సరాలు కూడా నీకు తెలిసిపో నువ్వు ఇంకా స్వీయ జీవితంలో లేక త్యాగపూరితమైన జీవితంలో ఉన్నావా నీకు తెలిసిపోతుంది నువ్వు ఎప్పుడు పని మాట్లాలు తయారైనవు తెలిసిపోతుంది ఇంకెంతకాలం పడుతుందో నీకు తెలుస్తుంది కాబట్టి చివరిగా ఆ పరుగు పందెంలో అంటే పౌలు దాన్ని ముగించుకోవాలా పరుగు పందెం ముగించుకోవాలా ఎట్లా ముగించుకోవాలా చివరి దాన్ని ఫినిష్ లైన్ అంటారు ఇంగ్లీష్ ఫినిష్ లైన్ ఎవరు చెప్పగలరా ఫినిష్ లైన్ తెలుగు లేమంట ముగింపు పంక్తి అటం రన్నింగ్ రేస్ లో చివరి లైన్ ఉంటుంది ఆ చివరి లైన్ వరకు దాటాల అంటే స్టార్టింగ్ లైన్ దాటినాక చివరికి వచ్చేది చివరి లైన్ ఆ చివరి లైన్ నువ్వు ఇంత టచ్ చేసి ముందుకు వెళ్ళిపోతే నువ్వు గెలిచినట్లు కాబట్టి నాచీరు చేపడ్డ జీవితము లేక పరిశుద్ధంగా ఆయన కొరకు ప్రత్యేకిం జీవితంలో నువ్వు ముగింపు పంక్తికి లేక ముగింపు దశకి ఆ గీతకి రావాలా అంటే ఫినిషింగ్ ఫినిష్ ఫినిషింగ్ లైన్ అంటాం దాన్ని లాస్ట్ లైన్ ఈ పంద్యంలో ఈ ఫినిషింగ్ లైన్ మనము దాసుని జీవితం అంటాం కాబట్టి పోయిన వారము బహు దీర్ఘంగా మనం చూసినాం దాసుని జీవితం ఏం తెలుసా వాడి చేతిలో ఒక సుత్తే ఉంటుంది దాని తర్వాత దాన్ని ఏమంటారు ఒలి అంటారేమో అంటే వాడు రెడీమోనడు ఏ పని అని అర్థం అన్నట్టు రాళ్ళు కొట్టరా అంటే రాళ్ళు కొట్టాల గోరకి రాధరాళ్ళు కొట్టాలంటే రాధరాళ్ళు కొట్టాల ఎనీ టైం రెడీగా ఉండాలన్నట్టు కాబట్టి సుద్దే మరియు ఒలికి సాదృశ్యమైన బానిసత్వపు జీవితం మనం ప్రతి క్షణము సిద్ధంగా తర్వాత పోయిన వారం నేను మీకు అనేకమైన విషయాలు చూపించిన బానిసత్వపు జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ముఖ్యంగా మొదటిదిగా క్రీస్తుకు మాదిరిగా జీవించేవాళ్ళు ఎందుకంటే ఆయననే దాసుని రూపాన్ని ధరించుకొని మనం చూసిన పోయిన కాబట్టి మన ప్రభు దాసుని రూపాన్ని ధరించుకొని వచ్చేడు కాబట్టి ఆయన ఒక మోడల్ మనకి నీ హీరో ఎవరంటే ఇవ్వండి లేడు ఏశతప్ప ఆత్మీయ జీవితంలో ఎవరున్నారు హీరో ప్రకృతి సహజంగా చూస్తే హాను కొండాల హీరో ఎందుకంటే మూడు సంవత్సరంలో ఆయన దేవుతో నడిచాడు మనలాగనే కదా కూడా మనిషి ఆయన కూడా మళ్ళీ జీవించాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లల్గా అన్నాడు మెతుశల ఏదైనా కొడుకు అనుకు కొడుకు మెథుశల మెథుశల కొడుకు లెమెకు లెమెకు కొడుకు నోవాహు కాబట్టి నాచిరు చేపడ్డ జీవితము ముఖ్యంగా బానిసత్వము మానిస ఇతరులకు ఇతరులు కొనుక్కున్నవాడు అన్నట్టు బానిస అంటే బానిసలను కొనుక్కునేటంలో డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు ఈరోజు కూడా పరిమనుషిక్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం ఉపమానరీ చెప్పాలంటే బానిస అంటే వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ మీద పెట్టడం అనేది బానిస అంటే నీ ఒకడు సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు అని అర్థం అట్లనే బానిస తక్కు జీవితము కనీసపు జీవితంలో సంపూర్ణంగా సమర్పించబడిన వారు ఎందుకంటే కేవలం చూసిన మనము మొదటి కొను రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయంలో పంతొమ్మిదవ సరంలో మన శరీరము దేవుని ఆలయము మీ శరీరము దేవుని ఆలయం అని మీకు తెలియదా మీరు దయ పెట్టి కొనబడ్డవారు అన్న విషయం మీకు తెలియదా కాబట్టి మన శరీరాలు ఆయన కొనుక్కున్నాడు తన జీవితాన్ని క్రయంగా పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనము ఆయన సత్తు కాబట్టి ఆయన మనకి స్వాతంత్రం ఇచ్చాడు మరి ఈ లోకం నుంచి స్వాతంత్రం ఇచ్చినప్పుడు నువ్వు ఆయనకి బానిసం అవుతావు కదా ఎవరు నీకు విమోచన ఇస్తే ఆయనకే నువ్వు బానిస అది విధానము మొదటి కొంత రాష్ట్రపత్రిక ఏడవ అధ్యాయంలో మనం పరివారం చేసిన ఇరవై రెండవ వచ్చినప్పుడు ఇరవై మూడు వర్షాలలో అదే రీతిగా రోహిణ అధ్యాయంలో కూడా తీస్తున్నావు నువ్వు పాపము నియమాల నుంచి విడుదల నువ్వు దేవుడికే బానిసం లేకపోతే పాపానికి బానిసం అని అనే వాక్యం అక్కడ మనం చూసిన బెన్వరం కాబట్టి నువ్వు క్రీస్తుకు మాదిరి లేక ఒక మోడల్ గా తయారు కావాలి మానిసత్వ జీవితం మానిసత్వపు జీవితం అంటే చాలా మంది బైబుల్ మనం చూస్తాము నాకు ఇదొకటి ఆశ్చర్యం అనిపించింది ఇవన్నీ విషయాలు చూస్తూ ఉంటాయి ఏంటంటే అపోస్తులు వారి పరిచయంలో బానిసగా పరిచయం చేసుకున్నట్లే చూస్తాను నేను ఎక్కడైనా వాక్యాలు నిన్ను కొన్ని చూపిస్తాను మీరు చూడండి యాక రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయము మొదటి వర్షంలో ఆయన ఏమని మాట్లాడుతు చూడండి దేవుని యొక్కయు ప్రభున ఏసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు దేవుని యొక్కయు ప్రభున ఏసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశంలో ఎందు చెదర ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అది రీతిగా పేతులు తను తను పరిచయం చేసుకుంటాడు రెండో పేద రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం మొదటి వర్షం ప్రతి అధ్యాయంలో ప్రతి పుస్తకాలు ఇదే చూస్తూ ఉంటాం మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి ఇప్పుడు పేదూరు రాష్ట్ర రెండో మొదటి అధ్యాయము మొదటి వచనం దేవుని యొక్కయు ప్రభు ఏసుక్రీస్తు యొక్కయు దాసుడైన ఇంతక మనం చూసినాం యాక ఇప్పుడు పేతు గురించి చూస్తున్నాం ఏసుక్రీస్తు దాసును అపోస్త పేతురు చూడండి వాళ్ళందరూ అట్లా పరిచయం చేసుకున్నప్పుడు నువ్వు చేసుకోగలవా నేను చెప్తున్నాను ఏ సేవకుడు అట్లా చేసుకోవడం నేను గమనించలేదు ఒక తప్ప కాబట్టి నువ్వు నిన్ను నువ్వు నేను క్రీస్తు దాసుని అని నువ్వు పరిచయం చేసుకోగలవా నేను క్రీస్తు దాసురాలను అని పరిచయం చేసుకోగలవా పేతుని ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు ఏసుక్రీస్తు దాసులను అపోస్తడునైనా సీమోని పేతుడు మన దేవుని యొక్కయో రక్షకుడు అయిన ఏసుక్రీస్తు నీతిని బట్టి మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి అయినది కాబట్టి పేత్రుడు కూడా తను తాను అరిదిగా పరిచయం చేసుకుంటాడు ఏమని నేను యేసుక్రీస్తు దాసులను రోల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనం మొదటి వర్షాల పౌల్ గ్రెండ్ పనిచేసుకుంటాడు ఏసుక్రీస్తు దాసులను అపోస్తడిగా వండుటకు పిలబడిన వారును పిలి అంటే చెప్తున్నాడు ఎవరు దాసులు అంటే దేవుని కొరకు నాజేరు చేయబడి చివరి వరకు పరిచే కొరకు పిల్లబడ్డవారు వీళ్ళందరు చాలా మందరు కొందరిని కొందరికి పిల్లలు అంటారు కానీ కాదు అందరిని పిలిచి కానీ కొందరు స్పందించారు పిల్లబడ్డవారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఎందుకు చివరి వరకు సహించారు కనుక ఏర్పరచబడ్డవారు ఆయన పిలిచింది మనకు అందరిని పక్షపాతం లేదు ప్రభులు పిలుపులు రాసిన పత్రిక చూడండి మొదటి అదే మొదటి వర్షం మీద మరోసారి జ్ఞాపం చేసింది ఫిలిప్లో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిషత్లకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలను చూడండి ప్రతి ఒక్కరూ అపోజిల్ ఇంతవరకు మనం చూసిన వాక్యాలు వాళ్ళందరూ కూడా నేను ఏసుక్రీస్తు దాసులను ఆయన పరిచయం చేసుకుంటారు కానీ నేను చంద్రశేఖర్ వాళ్ళని సిస్టర్ నేను పరిచయం చేసుకుంటారా ఎక్కడ కదా మనం ఇన్ని వాక్యలు చేస్తున్నారు యూధ రా యూధ రాసిన పత్రిక యూధ పత్రికలు చూస్తారు యూధ పత్రిక మొదట దే మివసంలో ఏసుక్రీస్తు దాసుడను యాకోపు సహోదరు అయిన తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమి పడి భద్రము చేయబడి పిలబడిన వారికి శుభం చెప్పి వాయినది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని యాకం చేస్తున్నాడు ఏసుక్రీస్తు గురి ఏసుక్రీస్తు దాసును అని యాక కూడా పరిచయం చేసుకుంటున్నాడు పౌలు పరిచయం చేసుకుంటుడు దాని తర్వాత పేతులు అట్లనే పరిచయం చేసుకుంటున్నాడు ప్రతి ఒక్కరు ఆ రోజులలో నేను ఏసుక్రీస్తునందు క్రీస్తు దాసుడు అని పరిచయం చేసుకుంటున్నాడు ఈ రోజు నేను డాక్టర్ సో ఎన్సో నేను మాస్టర్ సోవెన్సో నేను అపోసల్ని నేను వాయిని నేను విని అని పరిచయం చేసుకుంటున్నాడు నేను ప్రొఫెసర్ ని అని పరిచయం చేసుకుంటున్నాను తప్పు లేనే లేదు చేసుకోలేదు కానీ నేను ఏసుక్రీస్తు దాసులను అని ఎక్కడన్నా ఒక స్థలంలో చెప్పగలరా చెప్పకపోతే మనకు ఖచ్చితంగా నాజీలు చేపట్ట జీవితంలో వాళ్ళు ఫినిష్ లైన్ కి అనే చెప్పగలం మనం కాబట్టి మొదటి దశాబ్దప్పు అప్పో స్థలందరూ నేను ఏసుక్రీస్తు దాసులను అనే పరిచయం చేసుకున్నారు కాబట్టి ఆ ఫినిష్ లైన్ అంటే చివరి దశకొచ్చిన వారు ముగింపు దశగా ఉండే వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ నాజరు చేపడ్డ జీవితంలో దేవునికి దాసులు దానికి ముందు దేవునికి సేవకులు తర్వాత మూడవ దశగా ఏసుక్రీసుని వెంబడించడము అంటేనే దాసునిగా జీవించడము చదువుని ఎవరన్నా ఒప్పుకుంటే కూడా వాక్యాలు కొరెతులు రాసిన రెండవ పత్రిక ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు కొంచెం టైం తీసుకుంటుంది నాకు మటుకు కొరింతలు రాసిన మొదటి పత్రిక సరే రెండవ పత్రిక కొరితులు రాసిన రెండవ పత్రిక నాలుగవ రెండవ పత్రిక రెండవ అధ్యయం కొనితీలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మీకు దుఃఖము కలగ వలనని కాదు కానీ మీ ఎడలో నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న వలనని నిండా ప్రేమతోనూ ఎంతో కన్నీరు విడ్చు మీకు వ్రాతిని ఏమని చెప్పండి ఏమని చెప్తుంది ఇక్కడ అంటే ఆ దాసుడు అనేవాడు ఎట్లా జీవిస్తాడన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇప్పుడు ఎవడై దుఃఖము కలగజేసి వినను నాకు మాత్రము కాదు కొంత మటుకు మీకందరికి దుఃఖము కలగ నేను విశేష భారము వారి మీద మోప ఈ మాట చెప్పుచున్నాను అంటే దీన్ని ఒక ఆ శిక్ష లాగా తీసుకుంటాను అన్నట్టు బానిస జీవితము అట్ అట్లా ఉండాలా అంటే నేను క్రీస్తుకి బానిసను అని చెప్పకూడమంటే అర్థం ఏంటంటే ఎన్ని వేదనలు అనుభవించాలా ఎన్నో శ్రమలు అనుభవించాలా మనోవేదన అంటే నీ హృదయంలో మానసికంగా నువ్వు కష్టపడతా ఉంటావు మనోవేదన అంటే అర్థం అది కన్నీరు విడిచేవాడు కాబట్టి ఎంతగా కన్నీరు విడిచిపెట్టి విడిచిండి పౌరుడు అనేది అంటే ఆయన కన్నీర్లు విడుతూ బాగా ప్రార్థన చేసేవాడిని నేను నేర్చుకుంటున్నాను కాబట్టి రెండవ కొడుతుల పట్టకూస్తున్నాం సమస్తాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకుంటారు అందుకే మొదటి దశలో ఈ సునీశ బానిసత్వపు జీవితం లేక క్రీస్తుకు బానిసగా జీవించేవారి మొదటి దశ ఏంటంటే క్రీస్తుకు మాదిరిగా జీవించడం అనైతిక దాసంగా ఉండడం మనకున్నట్లుండాలి రెండవదిగా ఆయనని ఆయనని వెంబడించడం అంటే దాశనిగా పరి పరిచర్య చేయడమే కాబట్టి ఈ రీతిగా చూస్తే చాలా మంది ఆయన ఆయనకి సేవకులు దాసని రూపం ధరించలేదు అంటే ఆయన వాళ్ళు నిజంగా సేవ లేరని అర్థం వాళ్ళు సేవ చేయలేని స్థితిలో ఉన్నారా అన్న విషయాన్ని ఆ ఆ వాక్యం మనకి జ్ఞాపం మొదటి కొలితలు రాష్ట్ర పత్రికలో వాక్యాన్ని మనం చూస్తాం ఇప్పుడు చూడండి మొదటి కొలితలు రాష్ట్ర పత్రిక తొమ్మిదవ మొదటి కొన్ని రాష్ట్రపత్రిక తొమ్మిదవ అదేము పంతొమ్మిదవ వచనం నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకునేకై నన్ను నేనే దాసునిగా చేసుకుని ఈ వాక్యం ఎంత టఫ్ అంటే నువ్వు అనగలవా నేను విషయము స్వతంత్రుడై ఎక్కువ మందిని సంపాదించుకునేటై అందరికీ నన్ను నేను దాసునుగా చేసుకుంటుని ఈ సీక్రెట్ నీకు అర్థమైంది ఈరోజు నీ పరిచయలో ఎందుకు మనుషులు రక్షణకు వస్తలేరు ఎక్కువ మందిని ప్రభు కొరికి ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు దీన్ని నువ్వు దాసునుగా కాబట్టి కాబట్టి దేవుణ్ణి యేసు ప్రభుకి నేను దాసుడని అంటే మనుషులకు కూడా నేను దాసుడు అంటే మనుషులకు కూడా నేను పరిచయం చేసేవాడిని అని చెప్తుంది వాక్యం పలుత మీద వీటిని రాసి పెట్టుకోండి జాగ్రత్తగా మీకు తర్వాత ఇవేమి కూడా గ్యాప్ కరికి రావు ఎందుకంటే ఫాస్ట్ లైఫ్ కదా మనది లేచి పరిగెత్తుడు పరిగెత్తడు అంటే చదువు వరకు ఈ అడుగులు చూస్తాం మనం జంతువులు అవి పొద్దున్నే పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అలసి చిమ్మరికి సాయంకాలం ఏవాడింటికి వాడికి వస్తాయి ఆ పశువు రాలేదనుకోండి ఏమడింటికి అంటే అది దేనికో బలి అయిపోయింది అన్నట్టు అనుంచి ఈ లోక లైఫ్ అట్లనే లేదంటారా ఉదయం నుంచి చదివిన నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఎక్కడో బలి అయిపోతున్నావు నువ్వు తన ప్రియులకు ఏ కష్టం లేకుండా ఆయన ఆహారం ఇస్తున్నాడు వాళ్ళు పుచ్చుకుంటున్నారని ఉంది వాక్యం కాబట్టి ఇది బహు కష్టతరమైన ఫినిష్ లైన్ చాలా మంది ఫిని ఆయన పరుగు పందిలో మధ్యనే అలసిపోయి అయిపోతున్నారు కానీ చివరి ఆ గీత ముగింపు గీత అంటావు ఆ ముగింపు గీత వారికి ఎవరు రాణిన చిత్రం ఎందుకంటే ఇక్కడ చెప్తుంది ఈ వాక్యం అందరి విషమున స్వతంత్రైన్ నన్ను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్ట అందరికీ నన్ను నేను నాశనిగా చేసుకుంటీ నాచేపటి జీవితంలో అవులు ఎంతగా వీటిని మనకి చూపిస్తాడు ఎందుకు బానిసగాలనుకున్నాడు నాసన కావాలనుకున్నాడు అందరినీ ప్రభుత్వం నేను అట్లా ప్రయత్నించగలమా అందుకే శిష్యులు కొట్లాడుకున్నారా లేదా మీకు తెలుసు కదా వాక్యం మత వార్థని చూస్తాం మనం మతేసవార్థ ఇరవై అధ్యాయం జనొస్తే వాళ్ళు ఎట్లా కొట్లాడుకున్నారు మనలో ఎవడు కదా అప్పుడు ప్రభు గమనించుడు ఎవడు గొప్పవాడు మతైస్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరో అధ్యయనంలో మీలో అలా గుడ్డకూడదు ఎట్లా ఎవడు గొప్పవాడని కొట్లాడుతున్నాడు అన్య జనులలో చూడండి ఇరవై ఐదో వర్షంలో ఏముంది అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదరు అని వారిలో గొప్పవారు వారి మీద మీద అధికారం చేయదరని నీకు తెలియను మీలో అలాగుండకూడదు ఒకరి మీద అధికారం చేయాలని ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడే ఉండకూడదు వాడు మీ పరిచార ఉండవలను ఇదే సీక్రెట్ నేర్చుకోండి మన గురువులు ఎవడు గొప్పవాడు తెలుసా పరిచారకుడే రాసువాడివి అది చాలా మంది మొదటి రెండు దశలనే గొప్ప వాళ్ళనుకుంటారు కొంత వాక్చాతుర్యం ఉంది కాబట్టి గొప్పవాలనుకుంటారు కానీ కాదు నువ్వు ఏ ఏమీ చేయలేవు ఏ దయ్యం మాట వినవు నువ్వు ఎంతగా అరిచి గోల పెట్టినా ఉన్న పవర్ యాక్టివేట్ కానే ఆ నామం ఉన్న దయ్యంలు గజిగజు వాక్యం కాబట్టి ఎవడు ముఖ్యుడై ఉండకూడో వాడు మీ దాసుడై ఉండవలేను కాబట్టి గొప్పవాడు ఎవడు తెలుసా దాసుడు ఈ సృష్టిలో గొప్పవాడు మన ప్ర ఒక్కడే ఆయన దాసుడు ఈ లోకంలోకి ఇప్పుడు నీ దశ నువ్వు నాజులు చేపడ్డ చివరి దశకి అనుభవానికి నువ్వు దాసుని స్వరూపం కలిగి జీవించడం నేర్చుకోవాలి సంపూర్ణంగా దాసు తయారు కావాలా ఉపగొద్దు నీ కోప కోపము బయటికి పెంచుకొని రావద్దు దాసుకి కోపం ఉంటుందా చెప్పండి ఉండదు వాడు సేవకుడు తెలుసా పని మనిషికి ఉదాహరణకు పని మనిషి ఎట్టుంటది ఇండ్లు కడుగుతుంది తుడుస్తుంది బాసన్లు కడుగుతుంది బట్టలు ఉతుకుతుంది ఆరేస్తుంది గాయమైపోతుంది దాసుడు అట్లా కానీ కాదడు ఇరవై గంటలు అక్కడే ఉంటాడు ఇట్లా ఎంత తేడా చూడండి సేవకునికి దాసు అంటే పాస్టర్లకి దాసులకి తేడా అదే సేవకులు పరిచాలకులు టైం ఉంటుంది వాళ్ళకి మళ్ళీ ఫుల్ టైం అనే చెప్పుకుంటారు ఏ రోజు ఫుల్ టైం ఉంటారు వాళ్ళు చెప్పండి ఇక ఫుల్ టైం ఇక్కడ ఉన్నాడు పాస్టరా ఇతరులకు సేవ చేసేవాడు ఫుల్ టైం ఉన్నాడు ఇక్కడ వాళ్ళకి కదా కాబట్టి అలాగే మనుషుకు మారుడు పరిచారము చేయించుకునేటప్పుడు రాలేదు కాని పరిచారము చేయటప్పును అనేక ప్రతిగా విమోచన కారీగా తన ప్రారంభించుటకును వచ్చాను అది మన ప్రభు యొక్క పిలుపు కానీ ఈలో ఎందుకు వచ్చాడు ఒక దాసుని స్వరూపం ఒక దాసునిగా జీవించండు కేవలం రావడమే కాదు అరీతిగా జీవించండు మాదిరిగా జీవించడం అనేసి ఎంత హిమాలిట్ అంటే తగ్గింపు జీవితం గురించి మాట్లాడుతూ పౌనంటుడు నీలో అటువంటి తగ్గి ముద్దా చూడండి సార్ కిలికలు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పిలిపులు రాష్ట్ర రెండవ అధ్యాయం మూడు ఐదు వర్షాలు చూడండి పిలిపి రాష్ట్ర రెండవ అధ్యాయము మూడు ఐదు వర్షాలు కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన ఒకరినికొకరు తన కంటే యోగిరిని ఎంచుకొని మీలో ప్రతి తన సొంత కాలంలో మాత్రమేగాక ఇతరుల కార్యం కూడా చూడవలేను ఎందుకంటే ఇతరుల కార్యం చేసేది తెలుసా క్రీస్తు చేసిన కలిగిన మనసు మీరు కలిగినడి అది చాలా మందికి ఈ వాక్యం చాలా మంది క్రీస్తు చేసే కలిగిన మనసు నాకు కలిసి ప్రభావ అంటాడు అది ఏంది మనసు తెలుసా ఇతరుల కార్యం చేయడం ఇతరులకు సహాయపడడం ఇతరులకు బానిసగా జీవించడం ఎట్లయినా కానీ వాటి ప్రవేశం నడిపించడం ప్రతి వాడు తొంత కారణం గాక ఇతర కార్యం చూడడానికి అదే క్రీస్తు కలిగిన మనసు ఇవి అర్థం కాక అంతా ఆ మనుషులు ఎటో ఎటో కొట్టుకోని సముద్ర జలానికి కాబట్టి నేను ఇంకా ముగింపుకు ఈ రోజుతో ఈ యొక్క వాక్యము ముగించుతున్నది వచ్చే నేను అనుకుంటే ఇంకొక పాటు జరగవచ్చు మనకి కానీ ఇప్పుడు టైం ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ముగించాలా ఎందుకంటే ఫార్టీ మినిట్స్ ఏ మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకునే వాక్యాన్ని కాబట్టి ఆ నాలుగవ దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం బానిసత్వం లేక క్రీస్తుకు బానిసగా జీవించేవాడు ఎవరిని సంతోషపరచాలనుకుంటాడు కదా సార్ బానిస ఆ మనుషులను సంతోషపరచాలని ఆశపడతాననుకుంటుంటారా కానీ కాదు చూడండి ఇది ఎంత పవర్ఫుల్ వాక్యం అంటే నీలో ఇది ఉందా లేదా పరిశీలించుకోండి ఒకళ్ళు నేను బానిసనని చెప్పుకున్నంత మాత్రం నా బానిసైతావా అది ప్రవర్తన తీరు విధానం కదా కాబట్టి చూడండి ఇక్కడ దళిత నష్టపత్రిక మొదటి అధ్యయము చూడండి సహోదరు పత్రిక మొదటి అధ్యయము పాదవచనం ఇప్పుడు నేను మనుషుల దయ ను సంపాదించుకొని చూచున్నానా దేవుని దయను సంపాదించుకున్న చూచున్నానా ఈ రెండు ఆపోజిట్ అన్నట్టు బాగా అర్థం చేసుకోండి మనుషుల దయానా దేవుని దయానా ఏది సంపాదించుకోవాలని నష్టపడుతున్నాను అంటున్నాడు నేను మనుషులను సంతోషపెట్టు దోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టి దాసును కాకపోయే ఊదును నువ్వు చివరిగా టెస్ట్ ఇది యాసిడ్ టెస్ట్ అగ్ని పరీక్ష నువ్వు నిజంగా దేవుని ఏసు ప్రభుకి నువ్వు దాసుడవైతే మనుషులకి మనుషులని సంతోష పెట్టేవాడవు కావు ఎందుకు కొన్నిసార్లు మన వాక్యాలు కఠినంగా ఉంటాయి తెలుసా అది దేవుని స్వరం కాబట్టి మనుషులని సంతోష పెట్టే వాక్యాలు కూడా ఉంటాయి ఎందుకంటే కానుకలను ఆశించే వాక్యాలు కాబట్టి అవి కానుకలను ఆశించే వారు మనుషులను సంతోషపరచడానికి వరకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు అన్నట్టు జోక్స్ కట్ చేసుకుంటా వాక్యాన్ని మనుషుల మెప్పు కొరకు లేక దేవుని సమృద్ధిగా ఆశ్రయించినగాక ఈ సంవత్సరం నీకు సమృద్ధిగా ఫలం గాక ఆ వాక్యాలు మనుషులకు చాలా మంచిగా అనిపిస్తాయి అదే ఈ సంవత్సరం నీకు బహుశ్రమగా ఉ శ్రమలు ఉండబోతున్నాయి అంటే బంద్ అన్నట్టు అలా చచ్చిపోవడం అట్లాంటి పాస్టర్లు చెప్తే వాక్యాలు పోర్ మనుషులు మీ కుటుంబానికి ఉపాధి రాబోతుంది త్వరగా ఆయన సరిహద్దు రండి సమర్పించుకోండి ప్రార్థాన పూర్వకంగా జీవించడం అట్లాంటి వాక్యాలు మనుషులకి ఇష్టం ఉండదు దేవుని సమృద్ధిగా ఆశ్రయిస్తు ఐశ్వర్యం బిల్డింగ్స్ ఇస్తాడు ఇండ్లు ఇస్తాడు భూములు ఇస్తాడు మంచి ఫలం ఇస్తాడు కార్లు మేరదే ఇటువంటి అయితే చాలా ఇష్టం మనుషులకి అది బాలిసత్వ జీవితం కానీ కాదు కదా కాబట్టి మనుషులను సంతోష క్రీస్తు క్రీస్తు దాసుడు కాళ్ళేవుడు ఎట్టి పరిస్థితుల్లో అందుకే నేను చాలాసార్లు కొంతమంది బ్రదర్స్ అని చెప్తా ఉంటాను ఘోషి తన ఎందుకు వాగిన దేశాలకు అడుగెట్లకి ఏంటి చాలా మంది ఏమిటారు కదసా ఆయన అవిదేగా జిచ్చాడు ఒక దశలో విశాల పదని ఒక్కరి జనం అని తిట్టినాడు అని ఒకటి చెప్తారు వాక్యం అరణ్యంలో ఆ రాయితో మరడం అంటే ఆ రాయిని కొట్టిండు తన దగ్గర ఉన్న కర్రతో అంటాడు ఆ రాయి క్రీస్తే కదా బండ క్రీస్తే అంటాడు అంటే ఏసులోని కట్టెతో కొట్టినాడు తన తండ్రిని దాన్ని భరించలేడని ఒక కొంత వాక్యం మీరేం చెప్తారు చెప్పండి వాక్యం ఇవి రెండు రకాల బోధలు నేను చూపించిన రెండు కావాలని మోసే తను ఇల్లంతట్లో సాత్ అని దీన మనసు అని సాక్ష్యం విన్నాడు పొందుకున్నాడు కానీ ఆయన ఎందుకు వాగన దేశం అడబెట్టకపోయాడు తెసా మనుషులని సంతోషపరచడానికి చివరికి వల్ల వచ్చింది దేవునికి ప్రతినిధిగా ఉండేవాడు నేను నేను దేవుడుగా నిలబెట్టాన్నాడు అహ్రోని నీకు ప్రవర్తలాగా పెట్టా అన్నాడు అంటే దేవుడు మనిషికి దైవత్వపు దశ స్థితి అనుగ్రహించాడు మీరు దైవంలో నాయపడలేదా కీలకనందంలో అని చెప్తాడు అంటే మనిషికి ఆ పొజిషన్ ఇచ్చిన మనిషి దాన్ని నిలబెట్టుకోలేకపోయింది అని అడిగితే అక్కడ చూపిస్తాడు మోషే విషయంలో ఎందుకు తెలుసా మోషే నీవు వాళ్ళు రెచ్చగొట్టిండ్రు ఇది అనేక పరి అని చెప్తా బ్రదర్స్ కొంతమంది చర్చ్ మెంబర్స్ ఈ రెచ్చగొడితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వారికి లోపడద్దు కొందరు కోపంగా మాట్లాడతారు కొందరు ద్వేషంగా మాట్లాడుతుంటారు అది గర్వం కదా ఆ నాకు గుర్తింపు రాలేదు నన్ను గుర్తించలేదు అని అంటారు అది గర్వానికి గురి సాదృశ్యం కదా కాబట్టి అటువంటి దశలో వాళ్ళ వాళ్ళ మాటలకి నిన్ను బహుగా డిప్రెషన్కి వెళ్ళిపోతావు మోసే డిప్రెషన్ వెళ్ళిపోయాడు మనుషుల మెప్పు మనుషులను సంతోషపరిచేవాడు దేవునికి దాసుడు కాలేడు అట్లా ఆయన దాస్ దాసరిక దాస్య జీవితాన్ని సమాధాన పరుచుకున్నాడు అహరో ఎందుకు చంపేస్తున్నాడు దేవుడు చెప్పండి నాజీరు చేపట్టేవాడే కదా అహరోన్ కూడా అతని మన విధానాలు ఏం తెలుసా ఎవరినన్ను అభిషేకించక రెండు దశలు మొదటి దశ నీళ్లతో స్నానం చేయాలి వాడికి అహరు యాజకు సమర్పించక ముందు అహరుని నీళ్ళతో స్నానం చేపిస్తారు ఉపాన్ రీతిగా లేక నూతన నిగోధ విధానము బాప్తిజమ బాప్తిజం అంటే శుద్ధీకరణకు సంబంధించింది అది ఈ దినం నుంచి నువ్వు ఆయన కొరకు నువ్వు అధిరు చేయబడ్డవాడవు ప్రకటిస్తున్నావు అని చెప్పడం బాప్తిజం సాదృశ్యం ఆయన మరణ భూస్థాపన కొనుదాన్ని పాల్గొనక నువ్వు సంపూర్ణంగా ఆయన కొరకు శుద్ధీకరించబడ్డవాడు అనేది బాప్సంకి అర్థం అంటాడు పౌర్ణమి రాష్ట్ర పత్రికలో ఎనిమిదో దేవ కాబట్టి అటువంటి బాప్తిస్మపు అనుభవంలోకి మనము రెండవ దశకి రావాలా ఏందని చెప్పండి ఎవరు చెప్పగలరు ఎప్పుడైతే పాత ని పొందిన యాజకులని వాళ్ళు సేవకి సమర్పించినప్పుడు నాజం చేస్తున్నప్పుడు ఫస్ట్ నీళ్ళతో స్నానం చేపిస్తారు దాని తర్వాత నూనెతో అభిషేకిస్తారు ఎందుకు మనకు అర్థం కావట్లేదు ఈరోజు కూడా నూనె పరశుదాత్మకి సాదృశ్యం వాప్సం పొందినాక ప్రతి ఒక్క పరశుదాత్మ అభిషేకం పొందుకోవాలా మనం ఎందుకు ఆదిశ్ నగర్ లో ప్రతి ఒక్కరికి ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ నూనెకి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాం నూనెతో అందుకే రోగాలు మాయమైపోయినాయి ఈ రోజు ఎవ్వరు కంప్లైంట్ చేస్తున్నాడు ఎవరు హాస్పిటల్ పోవాలో నాకు ఇది రోగం వచ్చింది అది రోగం వచ్చిందని ఎవరు లాస్ట్ జనవరి నుంచి పోయిన జనవరి నుంచి నేను అభిషేకిస్తున్నాను అందరినీ నూనె పోసి చిన్న పిల్లలతో పాటు పెద్దల వాళ్ళందరికీ కూడా ఎవరు ఫోన్స్ చేస్తాడు నాకు పోయిన సంవత్సరం నుంచి కడుపునప్పుడు వదిలినప్పుడు నడుమునప్పుడు ఉన్నాయి జ్వరం వచ్చింది హాస్పిటల్ వారికి తగ్గి ఎవ్వరు చెప్తున్నారు ఎందుకు తెలుసా ఎప్పుడైతే నువ్వు పరశుధాత్మ అభిషేకం పొందుకుంటావో ఏసుక్రీస్తు నామంలో శక్తి నీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది నీకు నుంచి తగను పరిశుద్ధాత్మను పొందుకుండే నీ శరీరపు నియమాలు అన్ని ఉంటాయి ఎందుకంటే అది తగ్గించు అగ్ని పరలోకం మీద దిగొచ్చే అగ్ని అగ్ని మీద పడతా నీ శరీరం కొట్టుకుంటా ఉంటుంది ఎందుకు కొట్టుకుంటారు తెలుసా ఎందుకు కొట్టుకుంటారు ప్రసాదం వచ్చినప్పుడు వీరికి శరీరంలో ఉన్న పాపపు నియమాలు ఉంటాయి అందుకు కొట్టుకుంటుంటు శరీరం ఆ చాలా పవర్ఫుల్ అగ్ని మండు చిన్న పొదకు సంబంధించిన ఉపనం అదే కదా మోసకి ఆ పొద మండలేదు బూడిదే కాలేదు దేవుడి యొక్క అన్నట్టు పరశుద్ధ అగ్ని అది అది మనం పొందుకోవాలి ప్రతిరోజు కాబట్టి నీతి చేత అభిషేకించబడ్డవాడు లేక కడగబడ్డవాడు శుద్ధీకరించబడ్డవాడు నాజలు చేయబడ్డవాడు నూనె అభిషేకం పొందుకోవాల పాత నిబంధన విధానాలు ఇవన్నీ అవి ఏ రూపకంగా పాత సమస్త కృతమైనవి కాబట్టి పాపసం పొందడము పర్శుదాత్మ అభిషేకం పొందుకోవడం కాబట్టి ఈ దినం నువ్వు తీర్మానించుకోవాలా మూసే ఎట్లా సడన్లీ ఆపేసుకోవాల్సి వచ్చింది ఆంగ్లాదేశంలో కడుగు పెట్టకుండా అటువంటి బాధ మనుషులని సంతోష పెట్టిండు ఆయన అందుకే గళితులు అష్టపత్రులకు పోను మనము మనుషులను సంతోష పెట్టే వాళ్ళమా దేవునికి నువ్వు దాసవి కాలేవు ఇది నమ్ము తీర్మానించుకోవాలి మనం ప్రభు నేను మనుషులు సంతోష పెట్టడానికి ముఖ్యంగా రక్త సంబంధితుల దగ్గర అందరు పడిపోతుంది సేవకులు హాస్పిటలైజ్ అయితే ఆ పోయి ప్రార్థన చేసేస్తాం అదే రక్త సంబంధిత హాస్పిటల్ ఉంటే నీ పరిస్థితి ఎట్లా వేదనతో నిండి ఉంటది మళ్ళీ ఇతరులు హాస్పిటల్ ఉంటే నీకు ఆ వేదన ఉంటుందా దాశని గుణం ఉన్న వాడికే ఉంటది నేను ఎంతో ప్రయత్నిస్తా దాని గురించి ఎవడన్నా హాస్పిటల్ ఉన్నాడంటే వాడిని ఎట్లనన్నా బయటికి లాక్క రావాలన్న తపనతో నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటుంది ఇది పాటించేది జీవితం ఉత్తగా కాదు వాక్యం చివరిగా ఒకటి చూపించేస్తే ముగించేస్తాను వచ్చే వారము దీనికి నేను ఫుల్ స్టాక్ పెడతాను ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే ఇంకా మనకు అనేకమైన విషయాలు దేవుడు బయలుపరచేడు వాటన్నిటి మనము నేర్చుకోవాలా బలపడాలా అన్నిట్ల చూపించాలి ఎటువంటి తీవ్రత ఐదవ చివరి భాగము ఎటువంటి తీవ్రత కానిగి ఈ యొక్క సేవని కొనసాగించుకోవాలా బానిసత్వం అంటే బానిస ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటాడు కాబట్టి వాడికి అంతా ఒకటే ఫోకస్ అన్నట్టు ఇంకా ఏముండదు చూడండి తులసి రాష్ట్ర పత్రికలో ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పబడింది అక్కడ చూడండి తులసి పత్రిక తులసి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చూద్దాం తులసి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చూడండి మీలో పన్నెవర వచ్చి మీలో ఒకడు క్రీస్తు చేస్తు దాసుడైన ఎపప్రా మీకు వదనములు చెప్పుచున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పబడుతుంది ఏం తెలుసా మీరు సంపూర్ణలను ప్రతి విషయంలో దేవుని చిత్తంను కూర్చి సంపూర్ణ ఆత్మ సంపూర్ణ ఆత్మ ఉండాలా కొంత కాదు కొలత అది కొలతకు సంబంధించింది పరశుదాత్మ అభిషేకం కూడా ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూగా పరుషుత్మ పొందుకుంటున్నావా ముప్పై సంవత్సరాల నుంచి పరసాత్మ పొందుకుంటున్నావా ఇది సంపూర్ణంగా కావాలా నీ కాలంలో చిన్నప్పటి నుంచి పరశుదాత్మ అభిషేకం ఉన్న పిల్లలు ఉన్నారు మధ్య ఆకేసుకున్న వాళ్ళు ఉన్నారు యోనస్తులు ఆరంభించుకుని ఆకేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు కంటిన్యూస్గా ముప్పై సంవత్సరాలు ప్రతి రోజు పరశుదాత్మ అభిషేకం పొందుకుంటున్నావా నేను చెప్తున్నా నీకు ఆ రీతిగా పొదుపుతూ మీ దగ్గరికి రోగాలు రావు నువ్వు సమాధాన పడితేనే శరము ఉపముతుంది అప్పుడు రోగాలకు ఓపెన్ అయిపోతుంది డోర్స్ ఈ ఎప్పప్రా గురించి ఇక్కడ చూడండి నేను ఆయన ఆయన కూడా క్రిసు దాసుడే యేసు క్రిసి దాసు మీకు వరణాలు చెప్తున్నాడు ఎట్లా మీరు సంపూర్ణ ప్రతి దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేతగా నిలుకడగా ఉండవలనని ఇతరులు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు చెప్పండి మన గ్రూప్స్ లో ఎవరన్నా ఇట్లా పోరాడుతున్నారా ఇతరుల గురించి ఎవరో ఏమో చెప్తుంటారు ఈలోకస్తులు పాస్తండ్రు ఒక వంద మందిని టార్గెట్ పెట్టినరు వాళ్ళ పేర్లు ఇక్కడ పోయినాయి అక్కడ పోయినాయి నర్ సెంటర్కి పోయినాయి చెప్తారు కానీ ఎప్పలాగా వారి కొరకు నువ్వు ప్రార్థనలో పోరాడినవా నువ్వు పోరాడితే ఎవరికి దొరకక పెట్టాడు చనిపోయినవా అనవసరంగా దుష్టులకు దొరికి వాళ్ళు చనిపోతా ఉన్నారు సరే కాబట్టి మన ప్రార్థనలు నువ్వు నేను గాని చేసే ప్రార్థనలు పోరాడాలంట ఇది పోరాడడం ప్రార్థన అంటేనే పోరాడమని చెప్తుంది ఇక్కడ వాక్యం పౌలు నువ్వు ఎప్పుడన్నా పోరాడినవా ప్రార్థనలో రాత్రి అంతా నీ రక్త సంబంధీల కొరకు నువ్వు అట్లా పోరాడతావు బయట ఉన్న వాళ్ళ కొరకు ఆత్మ సంబంధికుల కొరకు పోరాడినవురాజులను పాస్టర్ల గురించి పోరాడినావా ప్రార్థనలో మన దేశ ప్రజల గురించి ప్రార్థనలో ఎప్పుడన్నా పోరాడినవా మన మినిస్టర్స్ గురించి ప్రార్థనలు ఎప్పుడన్నా పోరాడినవా ప్రవ్వా ఈ యూనియన్ మినిస్టర్లని దుష్ట ఆత్మలు పట్టకుండా ప్రధాని ఆత్మలు ప్రధానిని పట్టకుండా దాన్ని అడ్డగించడానికి నిలబడ్డాను ప్రభావా అని ఎప్పుడైనా నువ్వు ప్రాంతంగా పోరాడినవా ఈ ప్రజల పక్షంగా నిలబడ్డాను ప్రవ్వ నేను బండ చిక్కుకున్నాను ప్రభావ వాళ్ళ పక్షంగా ఎటువంటి దుష్టశక్తులు ఈ ప్రజలను ముట్టనివ్వకుండా నేను అడ్డగా నిలబడుతున్నాను రవ్వ సైతాన్ని నన్ను ఎదుర్కోవాలా ప్రభావా వాళ్ళ ముట్టక ముందు ఆయన ఎవడన్నా ప్రార్థనలో పోరాడుతున్నాడా చెప్తున్నా చూడండి రక్త సంబంధికుల గురించి పోరాడడం అంటే ఎమోషనల్ అది స్వార్థం అది పలాని బ్రదరు ఫలాని సిస్టరు ఐసీలో ఉన్నాడంటే నీ పోరాటం ఎటుంటే చెప్పాను ప్రార్థనలో రాతిని ఎంత అనిస్పరైన కానీ కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుంటే వాళ్ళ గురించి బ్రహ్మ కన్కరించండి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వండి బ్రహ్మ అని ప్రార్థిస్తాం దేవుడు వింటున్నాను బయటకు తీసుకొస్తుండడు కొందరు కాలం ముగించుకుంటున్నాడు మన ప్రార్థన వర త్వరలో మనం చేరుతున్నారు కాబట్టి మనం అందరము ఎప్పప్రా లాంటి వారి సాక్ష్యము అందుకోవాలా అనేది నా ప్రార్థన నేను అట్లనే ప్రార్థించ లాంటి సాక్ష్యం ఇవంటి ప్రమా ప్రార్థనలో కోరడాప్పుడు వానిస అనేవాడు ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉంటాడు తన యజమాని వరకు వాడు పోరాడుతూ ఉంటాడు అన్న విషయం మేము నేర్చుకుంటున్నాం ప్రభు ఆ పని ముగించేంత వరకు ఎట్లా ఉంటాడు చూడండి చివరిగా తీతుకు రాసిన పత్రిక చూపించేది నా ఆపేస్త తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఎట్లా నువ్వు చివరి వరకు పోరాడాల తిత్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము ఇప్పుడు చూడండి నాశించబడిన జీవితం సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని నాశించబడే జీవితం తన సొత్తుగా తీసుకున్నటకు తన్ను తానే మన కొరకు అది ఎందుకు శిలి మీద ల్యాగంగా తన చేత సమర్పించుకున్నాడు తెలుసా సత్క్రియ ఆసక్తి గల ప్రజలుగా తయారు చేసుకోవడానికి కొనుక్కు మంచి కార్య మంచి కార్యాలే కదా మనుషులని తగుచింద్ర నడిపించే కార్యం లేవన్నీ అందుకు తన తను సమర్పించుకున్నాడు కాబట్టి నువ్వు నేను ఎందుకు పవిత్ర పరచాలనుకుంటున్నాయినా ఎందుకు నేను నాదేశాలనుకుంటున్నాడు ఆయన కొడుకు విభజించబడ్డవాడు ఆయన సత్తు కాబట్టి నువ్వు సత్కరి లేదు ఆసక్తి కలగా ప్రజల్లాగా తయారు కావాలా అటువంటి కొరకు ప్రభు మీకు అందరు కనుక నచ్చిన నేను ప్రార్థిస్తాను కళ్ళు మూసుకోండి పరుశుద్ధు పగుదేవ సర్వోన్నతులకు తండ్రి మీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చరించుకుని నాన్నైనా నా జీవి జీవితపు చివరి దశనైనా క్రీస్తుకు బానిసగా జీవించడం ఏసుక్రీస్తు బాన్ బానిసను ఏసుక్రీస్తు దాసులను అని పరిచయం చేసుకున్నారు ప్రభు పోస్తూ ప్రభా కానీ ఈరోజు ఎవరు కూడా అట్లా పరిచయం చేసుకోవట్లేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అట్లా జీవించలేకపోతున్నారు నైనా చివరి ఐదవ దశవాద రాలే స్థితిలో ఉన్నది క్రైస్తవ చిత్తం ఈ దినం ప్రభా మేము అట్లా మాకు మానం చూపించండి ప్రభా ఇతరులకు మేము దాసుర్లాగా ఉండాలా ప్రభా ఇతరుల కొరకు మేము పెనుగడాలా ప్రార్థనలో ప్రభావ అటువంటి జీవితం ఏ ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరికీ అనుగ్రహించబడి మనం ప్రార్థిస్తున్నాం గొప్ప సాక్షాత్గా ఈ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అయినా మమ్మల్ని అందరినీ రాకపోతే పరుచుకోమని యేసుక్రీస్తు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికి ప్రైజ్ అలాడ్ ఆశీర్వదాలు మనకు తెలుసు మన ప్రభు ఏ క్రీస్తు యొక్క సమాధానం నడిపి మీకు అందరికీ సదాకాలంతో ఆయన దాకా అలాడ్ అండ్ గుడ్ నైట్ అన్న అందరికి అందరికి ప్రేజ్లాడు సిస్టర్స్ ప్రేజ్లాడు సిస్టర్స్ ప్రేజ్లాడు